అందుకల్లాలోనుగాక అట్టే ఎచ్చరికతోడ కొగా హరిదలచే పురుషుడే ఘనుడు చలములు పుట్టించ సారెమత్తరము రేచ తలుగు నానావిధ కారణములు తలపులు భ్రమయించ తగువేట్లు నరించ పలుమారిదుట నిల్చు బహురూపాలు సగవులు దిద్ధించ తగనలమటబెట్ట సగులు ననేక బంధములల్లాను పగ సాధింపించ అప్పటిను పాయాలు నేర్పనిగిడి వచ్చు ననేక నెపుములను తెరకే మెనలయించ దేశమల్లా నావటించ కూరకే తోచు ననేక ఉద్యోగాలు కోరి శ్రీవెంకటేశ్వరు గొలిచి నిశ్చింతుడైతే కారయమతిలో నిండు నానందాలు